కానీ నువ్వు యధార్థానికి దృక్స్వరూపుడవు దృశ్యము కాదు నువ్వు దర్శనము కాదు నువ్వు ద్రష్టవు కాదు నువ్వు దృక్స్వరూపుడవు అందుకని నీ లక్ష్యం అంటే మోక్ష సన్యాసం అంటే ఏమిటంటే పరాత్పరం అంటే ఏమిటంటే దృగ్రహితం సర్వదృగ్రహితం దీనికి పరాత్పరం దీనికి పరబాహ్యం దీనికి పరబయలు మోక్ష సన్యాసని పేరు స్పష్టంగా నిర్వచించారండి అవతారులు సద్గురువులు ఎవర్ చెప్పినా ఇదే లక్షణం పరాత్పర పరబ్రహ్మం అంటే సర్వదృగ్రహితం అక్కడ దృశ్యంతో కానీ ద్రష్టతో కానీ దర్శనంతో కానీ ఏం పని లేదు చాలామంది అచల సిద్ధాంతంలో ఈ దృగ్రహితం అన్నదాన్ని దృశ్యరహిత స్థాయిలోనే అన్వయించుకుంటారు దృశ్యరహితమైనంత మాత్రాన అది నీకు సరిపోదు యాక్చువల్గా అది దృశ్య రహితం కాదు దృశ్యాతీతం అసలు దృశ్యం నువ్వు కళ్ళు మాత్రాన లేదంటే ఎట్లాగా ఆయన నిద్రపోతున్నాడండి ఈ ప్రపంచం లేదన్నాడు ఇప్పుడు ఆయన నిద్రపోతు ప్రపంచం లేదంటే ఇది ఎలాగో ఈ దృశ్య రహితం గొడవ కూడా అంతే అది నీతో పని లేకుండా పనిచేస్తుంది నీవే దాంట్లో భాగమే అయి ఉన్నావు వాస్తవానికి ఎక్కడా భ్రాంతి జానంలో స్వరూప జ్ఞాననిష్టడమైతే అప్పుడేం మారిపోయింది నీకు ముందు దృశ్యము దర్శనము ద్రష్ట ద్రష్ట అన్న స్థానంలో స్వరూప జ్ఞానాన్ని పొందాలి భ్రమజన్య జ్ఞానాన్ని విడవాలి చదవ సుఖదు ద్వంద్వలకు తాను భోక్తనని త్రుల్లి పడతాడు దుఃఖిస్తాడు ఏసీ వేయగాని అబ్బా ఎంతో చల్లగా ఉంది ఏసీ తీయగాని అబ్బో ఎంతో వేడిగా ఉంది ఇంతే సుఖం దుఃఖం తెలియాలంటే ఇది ఒకటి చాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది ఒకప్పుడు ఫ్యాన్ లేకుండా ఉండటం సహజం మా చిన్నప్పుడు ఫ్యాన్ వేయమని అడిగితే ఏంటరా ఫ్యాన్ ఇటు వెంటరా ఇప్పుడు అది పోయిందండి ఫ్యాన్ లేదు ఇప్పుడు ఇక ఇక ప్రతి వాడికి చల్లపెట్టి ఎప్పుడూ ఉండాల్సిందే వాడి కోసం చిత్త పెట్టేది కూడా వాడిని చల్లపెట్టులోనే యతవాత చూడండి పోయిన తర్వాత కూడా వాడిని ఎక్కడ పెట్టాలంటే వాడితో పిల్లలందరూ ఎక్కడ ఉంటారు కదా ఆఫ్రికా అడవుల్లోనో లేకపోతే అమెరికా అడవుల్లోనో ఉంటాడు వాడిని ఇక్కడికి దేవాలంటే మరి వాడు రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాడిని మళ్ళా తీసుకెళ్ళి పెట్టేసి చల్ల పెట్టలు అని వాడు వాడు ఆఖరికి పోయిన తర్వాత కూడా వాడిని ఫ్రీజర్ బాక్స్లో పెట్టాల్సి అండి వాడి శాశ్వత చిరునామా ఇప్పుడు వాడిని ఏం చేస్తాం మరి ఎక్కడ ఏసీ ఉంటే వాడు అక్కడ ఉంటాడు ఇట జీవితం ఇట మారిపోయి చూడండి పరిణామకాలంలో అంటే ప్రకృతికి దూరంగా జరిగిపోయాం మనం ప్రకృతిని ఆరాధించి ప్రకృతిని దైవంగా భావించేటటువంటి స్థాయి నుంచి మనం ప్రకృతి మీద ఆధిపత్యాన్ని సంపాదించాలనే ఆసు లక్షణాలతో జీవించేటటువంటి జీవనానికి ఎక్కువ ప్రజలు మారిపోయేటప్పటికీ ఇది మొత్తం అందరికీ ప్రభావితం జాగ్రత్తగా మనం ఎప్పటికైనా మరలా మనం ప్రకృతిని దైవాన్నిగా భావించి ఉపాసించేటటువంటి నిర్ణయానికి సనాతన ధర్మం చెప్పిన పద్ధతికి మారాలి ఏదైనా పెద్దలు దూరపు చెప్పారు బ్రహ్మ కల్పాంతం వరకు కూడా ఈ ప్రకృతి పనిచేయాలి మధ్యలో ఆగిపోతే కుదరదు అందుకని ప్రకృతి మానవుడు ఎలా వ్యవహరించాలి మానవతా విలువలు ఎలా ఉండాలి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ మానవుడు ఎలా జాగ్రత్తగా నిజ జీవితంలో వినియోగించుకోవాలి వాడుకోవాలి అలా ఉండాలి అనే వాటిని చాలా చక్కగా మన సనాతన ధర్మం అందించింది వీటిని మనం సాధకులందరూ వ్యవహార కాలంలో గుర్తుంచుకుని జీవించాలి ఈ సుఖ దుఃఖాలన్న అంశానికి లొంగుతుంది పెద్ద చిక్కిది ఒకసారి అది దుఃఖమని నిర్ణయం అయితే లొంగకుండా ఉండటం ఉండదు ఎందుకంటే ఇది విస్తారంగా చర్చించబడుతూ ఉంటుంది సుఖదుఖ ప్రశంస లోపల బయట కాదు వెంటనే మీరు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఏసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దగ్గర మీద కొంతమంది ఉన్నారు కొంతమంది పద్దెనిమిది ఇరవై దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళు నాకు కొంతమంది ఈ పద్దెనిమిది ఇరవై దగ్గర పెట్టుకుని ఉండే వాళ్ళని చూడాలి కొద్దిగా తేడా రాగానే తెలిసిపోతుంది వాడికి ఇరవై దగ్గర ఉంటే వాడు ఉండలేడు కొద్దిగా తగ్గించు దాన్ని కొద్దిగా తగ్గించి ఇరవైలో పెట్టి దానికి అసలు అంటాడు ఈ ఇరవై ఏడు దగ్గర ఉన్నవాడు పర్వాలా ముప్పై ముప్పై రెండు అయినా పర్వాలా వీడికేం ప్రమాదం లేదు సర్దుబాటు చేసుకో ఇంత చిన్న మార్పును కూడా సర్దుబాటు ఎవరైతే చేసుకోలేరు ఇప్పుడు వాడు ఉత్తమ వికాసాన్ని ఉత్తమ విజ్ఞానాన్ని ఉత్తమ ప్రజ్ఞానాన్ని కలిగి ఉన్నాడని చెప్పగలుగుతాం సంప్రజ్ఞాత సమాధ అసంప్రజ్ఞాత సమాధి ఇప్పుడు సుఖదు నిర్ణయం దగ్గరే మనం బండి ఆగిపోయినటువంటి వాడికి సమాధి నిర్ణయం దాకా వికాసం పొందాలంటే సమాధి నిర్ణయాన్ని సాక్షిగా చూస్తున్న ఆత్మని తెలుసుకోవాలంటే ఆత్మని తెలుసుకోవాలంటే సమాధి నిర్ణయంలో సాక్షిగా ఉంది అంతేగాని సమాధి స్థితిలో మగ్నత చెందటం లేదండి వృత్తి శూన్యస్థితిలో మగ్నత చెందగ్నత చెందిన వాళ్ళు యోగ నిద్ర నిర్వాణ సుఖంలో సాక్షిగా ఉంటే ఆత్మనిష్ఠుడు కాబట్టి యోగ దర్శనం చక్కగా మనకి వివరించింది వేదాంత